మాటలు అంది అంటే ఆ భాష్య దృష్ట్యా నాకు అలా అనిపించి చెప్పారు ఇంత జరిమైన గంభీరమైన భాష్యం తస్మాత్ విజ్ఞానం చేతి ఆత్మజ్యోతిరంతరమి కాబట్టి బుద్ధి జ్యోతియే బుద్ధి జ్యోతి కాదం లేదు చూపు కూడా జ్యోతియే ఇవ ఇది కూడా ఈ జ్యోతులన్నింటితో పాటుగా ఇంకొక జ్యోతి తలదు అది ఆత్మచైతన్యము ఆ జ్యోతి ఉన్నది కానీ లేదనడానికి అవకే హక్కు లేదు అనే విషయాన్ని మేము నిర్యాదించినాము మళ్ళీ దేవే గోపక్షం మళ్ళీ బౌద్ధ పూర్వపక్షమే నను నా వాక్య అ చూడండి ఈ పూర్వపక్షం చాలా గంభీరమైన పూర్వపక్షం ఆత్మ వాస్తవానికి పూర్వపక్షమే అయినప్పటికీ దాంట్లో చెప్తున్న విషయాన్ని వేదాంతులు అనేక అంశాలు స్వీకరిస్తారు మరి ఏమంటున్నాడంటే జ్ఞానము కంటే భిన్నంగా హ్యం నందు వస్తువు ఉందా ఇప్పుడు ఘటమ ఉన్నది ఘటం అనేది ఘట జ్ఞానం ఎలాగో ఉంది ఘటాన్ని చూసి మన ఘట జ్ఞానం ఉన్నది ఘట జ్ఞానంలో ఘటం ఘట విషయం ఘటం ఈ ఘటము ఘట జ్ఞానం ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది హృదయాశంలో బుద్ధి చేసి బుద్ధి సొగ విషయంలో ఘట జ్ఞానం ఉన్నది ఘటము ఘట జ్ఞానము కంటే భిన్నంగా బరిగా ఒక వస్తువుగా ఉందా ఒకవేళ ఉందని మీరంటే వాచారంభనం వికా ధైర్యం వృత్తి లేకేదో ఒక సత్యం అనే భాట ఆ వచనము కంఠంలో వెలక్కయ అక్కడ ఎన్నికలు చూడలేదు ఇదంతా ఈ ఘటం అనే మాట ఇది నీ అకౌంట్ నీ నోట్ నుంచి పుట్టింది అది వచ ఆరంభం వజా ఆరంభం అంటే కొన్ని రకాలుగా ఆరంభం అంటే కుట్టుక ఆరంభవాదం సార్ చూడండి ఆరంభవాదం అంటే కుట్టుక ఆరంభం అంటే కుట్టుక దయ ఆరంభవామి వాచహ వాచ ఆరంభండి దీని మీద ఆనందగిరి ఏమన్నా వస్తాడంటే తృతీయ విభూతిని షష్ఠీ విభూతి అని మార్చం అవుతాడు అప్పుడు ఏమవుతుంది వాచ ఆరంభణము అవుతుంది వాచహ ఆరంభణం అంటే పుట్టింది ఘటము కాదు ఘటమనే శబ్దము పుట్టింది వాక్కు పుట్టుక తప్ప ఘట శబ్దంలో పుట్టుక తప్ప ఘటానికి పుట్టుకతో ఏమి లేదు అని ఆనందం అటు తృతీయ శబ్దం అయితే తృతీయ రూపంగానే వ్యాఖ్యానం చేశారు ఆనందం ఇది అభిమాట చెప్పాలి కదా టీకాకారం అంటే ఏదో మాట చెప్పాలి కాబట్టి షష్ఠీకరణ వ్యాఖ్యానం చేశాను నేను ఎక్కడైనా చూసానుకుంటాను ఎందుకంటే చంద్రోద్యోతి భాష మూడు నాలుగు వ్యాఖ్యానాల పుస్తకాలు నేను చూసేవాడిని అది చూశాను లేకపోతే నా సొంత దృష్టిలో నాకు గుర్తు లేదు ఐ డోంట్ వాంట్ టేక్ క్రెడిట్ అంగ సైత్యా షక్ష్టి అనక్కదా పంచమీగా కూడా మార్చు ఇప్పుడు వాక్యాన్ని వాక్యహాన్ని మార్చితే షష్టి అత్యహా కూడా ఉండొచ్చు పంచమీ అయినా వాక్యహాని ఉంటుంది షష్టి అయినా వాక్యహాని ఉంటుంది వాక్కు ముందు పుట్టినది ఇప్పుడు ఒక్క బుక్కు పేర్లని రావచ్చు లేకపోతే ఈ ఘటన అనేది వాడింగ్ నుంచి పుట్టింది తెప్పిస్తే మట్టి నుంచి కుట్టలేదు మరి మట్టి నుంచి ఏం పుట్టింది ఏమీ కుట్టలేదు అక్కడ మరి ఏముంది మట్టి ఏ ఉంటుంది మృతిగా ఎక్కి సాధించాలి ఇది అర్థమైంది కదా దీన్ని మొన్న నేను మృషి గేట్లో పాఠం చేస్తాను పాఠం చేసినప్పుడు ఒక పది మంది బ్రహ్మచారులు కూడా ఉన్నారు నూట యాభై ఎనిమిది విద్యార్థులతో పాటుగా వాళ్ళు కూడా విద్యార్థులు అయితే వాళ్ళు ఏమనుకుంటారు మేము ఏమో భాష చదువుకున్నామని అనుకుంటాను నేను వాళ్ళతో చెప్పాను నేను చెప్పబోయే పాఠను నేను రసీప్ చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి చెప్పాలి ఎందుకంటే దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోరు ప్రచారంభం వికారణం ముక్తి గెట్ చేసే సత్యం అనే మాటని అందుకోసం అలాగే నేను ఇంట్రడక్షన్ ఇస్తూ నేను మీకు దృష్టాంతం చెప్తాను చూడండి అక్కడి ఇచ్చే దృష్టాంతం ఇప్పుడు మట్టి కొండా నేను ఎక్కడి నుంచి వస్తాను మీకే దృష్టాంతం చెప్తుంది ఇదేమిటిది కాగితము అనండి కాగితం ఓకే ఇదేమిటిది గరాపు గరాపు అనే మాటలు ఉన్నారా గరాటు ఓకే గరాట ఎక్కడి నుంచి పుట్టింది కాగితం నుండి కుట్టింది గితం ఖర్చయిపోయి ధరా పుట్టినండి అంటే కదా మరి కారణం ఖర్చు అవుతుండగా కాగితం పుట్టదు కాబట్టి కాగితము పోయి ధరాటు పుట్టినది ఈ నయ్యాధికలు అలాగే ఉంటాయి మరి ఇదేమిది ఇప్పుడు ఒక పది ఏళ్ళ పోరాటం ఉన్నాడు మరి కాగితం తెలుస్తుంది గరాటు అనేది వాటిక ఎడగడు వాడిని చూపించి ఇదేమిటే ఏం చెప్తాడు కాగితము ఇదేవిధ నడిగితే ఏం చెప్తాడు కాగితం అనే చెప్తాడు అర్థమైందా అదొకటే ఇంకొకటి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నా ప్రశ్న వివాహాన్ని చెప్పాల్సి ఉంటుంది ఇది ఎన్ని వస్తువులు ఒకే వస్తువు కాగితము అనేది ఒక వస్తువు గరాసు అనేది ఇంకొక వస్తువు ఇప్పుడు ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి ఒక వస్తువు ఉందా రెండు వస్తువులు ఉన్నాయా ఒకే వస్తువు ఉంది మరి ఒకే వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు కాగితం అంటారా గరాక అంటారా గరాటంగా ఎలా అంటారు కాగితం ఇలా పెట్టారు ఇప్పుడు ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఒకటే వస్తువు ఉన్నా ఆ ఒక వస్తువు కాగితం అంటారా గరాకంటారా ఆ విధించి చెప్పండి కాగితం ఏంటండి మరి ఈ గరాట్ ఎక్కడి నుంచి వచ్చింది వాచార వాక్కు నుండి పుట్టింది వాక్కు నుండి ఎలా ఉంటుంది అవును నీకు వాక్కుంది మీకు నోరుంది ధని చెక్క ఉంటాయండి ఇప్పుడు గరాట్ పుట్టింది లేకపోతే గరాటంటూ ఏదీ ముక్క లేదు అనే శబ్దం యొక్క ముట్టుకైతే గరాట పుట్టుకగా మీరు స్నేహరించుకున్నారు కాబట్టి గరాజు అనేది ఏది లేదు కాగితము మాత్రమే కాగా కానీ ఇప్పుడు మీరు దీన్ని చూసి ఇది గరాజు అని చెప్పినప్పుడు మీకు గరాటని తెలిసి చెప్పారు తెలియకుండా చెప్పారానికి తెలిసి చెప్పారు జ్ఞానం మీలో ఉంది కాబట్టి మీలో కలిగిన గరాటు జ్ఞానం కంటే భిన్నంగా బయట ఆ జ్ఞానానికి బయట గరాట అనేది ఎదా ఉందా లేదు కాగితం ఏ ఉంది తప్ప గరాట కాబట్టి గరాట జ్ఞానమే ఉంది ఆ జ్ఞానము కంటే విలక్షణముగా బయట గరాట అనే వస్తువు ఏది లేదు దీన్ని కాగితము గరాట అప్లై చేస్తారు చనిపోతుంది ఆయన అదే అంటున్నారు పూర్వ వృక్షాలు అంటున్నారు ఏమో చూసుకోండి హ్యర్థ బయట ఉండే వస్తువు అది మీరు ఘటము పటము అని అనండి లేకపోతే దీపం అనండి దీపం కూడా బయట ఉండదు కదా ఏదైనా కూడా విజ్ఞానం వ్యతిరేక్త బుద్ధి కంటే వ్యతిరేకంగా నా అంటే ఏంటనమాట ఇప్పుడు నేను కడుమొస్తున్నా కడుమొస్తున్నాయి నేను నా మిత్రుడు నా మిత్రుని కలుసుకున్నాను మనసుకు చాలా ఆనందం కలిసింది కలిగింది ఆ తర్వాత నేను మిత్రుని కలుసుకుని వాపస్ వచ్చేస్తుంటే నా శత్రువు కలిసేది వాళ్ళు చూస్తే నాకంతా ఓడి పండిపోయింది వాళ్ళని తప్పించుకుని వచ్చేసరికి అని నేను అనుకున్నాను ఇప్పుడు నా మిత్రుడు నా శత్రువుని కలవడం తప్పించుకోవడం ఇవన్నీ కూడా విజ్ఞానము కంటే భిన్నంగా బయట ఎవరైనా ఉన్నాయా లేదు బయట ఏమీ లేదు బయట ప్రపంచం అనేది ఏదీ లేదు కేవలము బుద్ధి యొక్క చలనమున్నతే ప్రపంచముని లేదు ఓన్మహత్య కూడా ఎవరి వారంటే మనస్సు యొక్క కంటే భిన్నముగా బయట ప్రపంచం అనేది ఏదీ లేదు నిద్రపోతున్నారు మనస్సు కదలత లేదు ప్రపంచము లేదు నిద్ర లేచర్ నిద్ర డెవలప్ అనేది మనస్సు కదలడం ప్రారంభమైనది మనస్సు ఎప్పుడు కదులుతుందో అప్పుడే మీకు ప్రపంచం యొక్క భానము భానము అంటే మనస్సు యొక్క కదలిక లేకుండా ప్రపంచం యొక్క భానము ఉండదు దీన్ని అన్వయ మనస్సు కదిలినప్పుడే ప్రపంచం యొక్క భానము మనస్సు కదలడం మానేస్తే ప్రపంచం యొక్క భావనము ఉండదు ఉదాహరణకి నిద్రలో మనస్సు కదలదు ప్రపంచం యొక్క భావము లేదు వ్యాఘ్ర వ్యవస్థలో మనస్సు కదులుతూ ఉంటుంది ప్రపంచం యొక్క భావం ఉంటుంది వ్యాఘ్ర వ్యవస్థలో కూడా మీరు నిశ్చలమైన ధ్యానం చేసిన సమయంలో మనస్సు కదలడం మానిస్తే అప్పుడు కూడా ప్రపంచం యొక్క భావం అనేది ఏదీ ఉండదు ఈ అన్వయం చేతి బట్టి మనం ఒకటే నిర్ధారించుకున్నాం ఏమిటంటే మనస్సు యొక్క కదలేనటువంటి భిన్నం కదా ప్రపంచం అనేది ఏది లేదు అయితే మరి ప్రపంచం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే పచారణం అందుకే నేను బ్రహ్మణం లేకుండా అంటే హాట్ క్లే మట్టి కుండ దగ్గర కుండ అనేది కుండ యొక్క కాన్సెప్టే The concept of the part is the part. There is no part other than the conception of the part. Another thing that, what you call the world is indeed a mere conception of the world. The conception of the world is the world. The world is the world. The ఈ విజ్ఞానవాదాన్ని వేద స్వీకరిస్తారు ఆంక్షలు స్వీకరిస్తారు అయితే విజ్ఞానవాదాన్ని ఎక్కడ స్వీకరించరు అంటే విజ్ఞానం కంటే నిలక్షణంగా ఆత్మ లేదు అంటే అక్కడ స్వీకరిస్తారు స్వీకరిస్తారు మంచిది కాబట్టి వాహ్యంలో ఘటము పటము ఇత్యాదుమీ లేదు మీకు నేను ఒక దృష్టాంతం చెప్పాను ప్రాక్టికల్ చాలా ప్రాక్టికల్ ఇప్పుడు ఒక అవగాకి వచ్చారు వచ్చి అవి ఇది ఎంతగా పోరు ఎక్కువైపోయిందండి అవి క్యాటరీ అంతా క్యారీ చేయించింది ఏదో పుల్ల మాటలు ఏవో అంటుంది పోరు ఎక్కువైపోయింది దీన్ని పోగొట్టుకునే ఉపాయం మీరు నాకు చెప్పండి అని చెప్పేసే అడిగితే నేను నేను మీకు ఉపాయం చెప్తాను కానీ మీరు తో విని ఆచరణలో పెట్టి ఒక వన్ వీక్ మీరు ఆచరణలో పెట్టాలి వన్ వీక్ అయిన తర్వాత నాకు మళ్ళీ వచ్చి రిపోర్ట్ చేయాలి ఇది క్లినిక్ అది బంద్ చేస్తే మళ్ళీ తగ్గిందో లేదో వాళ్ళ తర్వాత చెప్పాలి క్లియర్ అలాగే అన్నమాట ఆ పని చేస్తున్నారా అంటే మీరు చెప్పిన సలహా నేను వన్ వీక్ టూ చేత పకుండా ఆచరణలో వన్ వీక్ తర్వాత వచ్చి మీకు ఏమైందో చెప్తాను ఓకే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ నేను చూపిస్తాను చూడండి మీరు డైరెక్ట్గా వినండి ఆమె మీ అత్తగారు కాదు మీ అమ్మ గారు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి ఆచరణలో పెట్టండి తర్వాత నాకు వచ్చి తర్వాత వచ్చాను చెప్పండి చలామిటికి సమస్య పరిష్కారం అయిపోయిందండి అప్పుడప్పుడు ఇందరు నేర్పిస్తూ ఉంటుంది అంటే ఇంకొక మంది కాచారంలో ఎనీవే ఏమైందో తెలిసినా ఆవిడ ఆరు మాసాలు దక్కింది అక్కగా ఆరు మాసాలు ఈవిడే ఆమెకు చాలా ప్రేమగా సఫర్ చేయ ఆమె పుల్ల మాటలు అనేది ఒక వారం అయ్యేప్పటికే పుల్ల మాటలు అనడం మౌనంగా ఉండడం కాదు ఇంకో వారం అయ్యేప్పటికీ ఆ మౌనం కాస్త ప్రేమగా మారి నువ్వు నా కూతురులా సేవ చేసుకున్నావు ఈ ఆఖరి వేసుకున్నావు ఈ మంచం మీద పరుగున్నాను నేను నువ్వు కోడలి కాలం ఉన్నాయి నువ్వే నా కూతురువి నా మగ్గులు పోనే పోయాడు ఈ బంగారం నా వంటి మీద ఉండిపోయి నువ్వు నువ్వే తీసుకో నా బంగారం విడికి ఇచ్చి ఆరు మాసాల్లో ఆవిడ దేహికారం చేసి నేను నన్ను కనబడినప్పుడల్లా ధనం పెడుతూ ఉంటుంది ఈ ఏమిటి రహస్యము నేనేమైనా తాయు పెట్టాయనా లేకపోతే మంత్రం ఇచ్చాయనా లేకపోతే కుజదోష పరిహారాలు ఏదైనా చెప్పానా నేనేం చెప్పాను నేను వాచారంభనం వికారో నామధేయం అత్తగారు బయట ఉండరు లోపలు బయట మీద ఏదో ఉంటుంది అత్తగారు లోపలు ఉంటారు ఈ లోపలున్న అత్తగారు మీకు పేచీ కలహాన్ని సృష్టించుకోండి ఆ అత్తగారి చోట్లో అమ్మగారిని పెట్టేస్తే బయట ఉండేది అలాగే ఉంటుంది సడన్ గా బయట ఉండేది ఏం మారిపోదు బయట అలాగే ఉంటుంది కాఫీ ఇవ్వాలి భోజనం పెట్టాలి అవసరాలు అయితే స్కూల్తో తీసి నోట్లో కూడా పెట్టాలి అన్నీ చేయాలి బయట పరిస్థితిలో మార్పేం రాదు కానీ అచారం మనం మార్పు శత్రువు బయట ఉండదు స్వదైవ బుద్ధిని ఉంటాడు అత్తగారు బయట ఉండదు బుద్ధితో ఉంటాడు కాబట్టి కేవలము బుద్ధిందు మాత్రమే ఈ ప్రపంచము భాషిస్తూ ఉంటుంది బయట పరమాత్మ ఉన్నాడు దేవుడు ఉన్నారు అతయారన్నా శత్రువున్నా మిత్రుడన్నా ఆ దైవమే తప్ప మరి ఏది కాదు మరి ఈ సత్యాన్ని మహాత్ములు గుర్తిస్తారు సంసారాలు దీన్ని గుర్తించలేక బయట ఉంది సర్వము అని ఆ సంసారంలో పరిగణమిస్తూ ఆ బౌద్ధులు ఉన్నారే వాళ్ళని కాదు ఆ వాక్యం చూడడం ఎంత ఫిలాసఫీ ఒక చిన్న మొక్కలో వాళ్ళు చెప్పేసరి చూడండి ఏమంటున్నారు శంకరేవ బాహ్య అర్థ బాహ్యమైన వస్తువు అనేది ఇది లేదన్నారు దీని చాంద్రోద్యోపని శక్తిలో ఎనిమిదో అధ్యాయ శంకరలో మాటను ప్రస్తావించారు ఇప్పుడు భయము అని ఉంది నేను కొంచెం ధైర్య స్థాయి ఉపయోగపడే మాటలు ఉన్నాను చెప్తున్నాను భయము ఫిజికల్ సైకలాజికల్ అనే రెండు భయాలు ఉన్నాయి అని లోకంలో అనుకుంటారు అంటే శరీరానికి దెబ్బ తగ్గుతుందేమో అని భయము మనస్సులో ఉండే భయం సైకలాజికల్ ఫియర్ ఫిజికల్ ఫియర్ సైకలాజికల్ ఫియర్ రెండు రకాల ఫియర్స్ ఉన్నాయని అనుకుంటారు శంకర్లు అన్నారు రెండు రకాల ఫియర్స్ లేరున్నారు ఒకటే ఫియర్ ఉంది సైకలాజికల్ ఫియర్ కాబట్టి వాడు నా డబ్బు అపహరిస్తాడేమో వాడు నాకు శత్రువు అపకారం చేస్తాడేమో అది ఏం ఫీల్ సైకలాజికల్ ఫియర్ నా శరీరానికి రోగం వస్తుందేమో ఏం ఫీల్ది ఫిజికల్ ఫియర్ కానీ వాస్తవంలో రెండూ సైకలాజికల్ ఫీయర్ ఫిజికల్ ఫీయర్ అనేది లేదు అప్పుడు శంకరులు ఏ ఏవ బాహ్యానసా ఏ ఏవ మానసా హ్యా అని అంటారు దీని మీద చర్చ వస్తుంది అంటే బాహ్యంలో ఉన్నవే మనస్సులో ఉన్నాయి మనస్సులో ఉన్నవే బాహ్యమునందు ఉన్నాయి ఉన్నాయంటే ఉన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ చర్చలు కంటే మరి అలాంటి చర్చలు చదివితే ఈ కర్మవాదులు చెల్లించిపోతారు అక్కడ చర్చలు ఏమంటారంటే వీళ్ళు స్వర్గానికి వెళ్ళాడు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు ఇప్పుడు స్వర్గం బాహ్యంలో ఉందా మానసంలో ఉండాలి మానసంలో ఉంటే పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళడానికి మనం ఒకలే ఆవిష్కరించుకోవచ్చు కాబట్టి బాహ్యంలో ఉందని పుణ్యం చేశాడు విమానంలో ఎదురొస్తూ వీడికి స్వర్గానికి వెళ్ళాడు లేదా స్వర్గానికి వెళ్ళాక స్వర్గంలో నిలబడి అప్పుడు స్వర్గం వీడికి బాహ్యంలో ఉంటుందా మానసంలో ఉంటుందా మానసంలోనే అక్కడ కూడా బయట ఉంటే ఇంత స్వర్గం ఏమిటి ఏదో పాయింట్లో అది మానసంలో ఉండాలి కదా ఇప్పుడు లడ్డూ ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం పుల్లారెడ్డి షాప్ లో లడ్డూ అది బాహ్యము మనకి లడ్డు యొక్క ఆనందం లేదు అది తీసుకొచ్చి కొన్ని కొంచెం పెట్టే కనుక్కోండి అప్పుడు ఆనందం వచ్చేస్తుందా రాదు అదేం చేయాలి నోట్లో వేసుకోవాలి నోట్లో వేసుకుని అలా నోట్లో స్పేస్ ఉంటుంది ఆకాశం ఉంటుంది అలా ముక్క రోట్లో వేసుకుని అది ఇటు అటు కదలకుండా పోతిలాగా పెట్టారనుకోండి అప్పుడు ఆనందం కలుగుతుందా అది మానసం అవ్వాలండి బాబు అది మానసం అయిపోవాలి అద్వైతం ఇదే అద్వైతం అని అనుకుంటే స్వామి నువ్వు ద్వైతం తీసుకొచ్చి వాడికి ఒక ఎక్స్పెరిమెంట్ డ్డు పెట్టి నువ్వు ఈ లడ్డూ తోటి నీ ద్వైతాన్ని మెయింటైన్ చేసి నువ్వు రసానుభూతి ఉందో లేదో చెప్తున్నావు ద్వైతాన్ని మెయింటైన్ చేయాలి నువ్వు ద్వైతం ద్వైతం అంటావు కదా నువ్వు లడ్డు ఎక్కడ నువ్వు వేరు లడ్డు వేరు నీకు లడ్డు యొక్క ఆనందం కలిగిందా లడ్డు యొక్క ఆనందం కలగాలి అంటే అద్వైతం అవ్వాలా లేకపోతే ద్వైతం ఉందా కనుకొస్తుందా కనుక్కో లడ్డు స్థానంలో విష్ణువుని పెట్టుకోకుండా స్వామిజీ విష్ణువు లడ్డు స్థానంలో పెట్టుకుంటే ఆ విష్ణు ఆయన ఉన్న చోట ఆయన ఉంటే ఆనందం ఉండదు ఏమి ఉండదు భయం భయం కూడా ఉంటుంది ఆ లడ్డు ఎవరైనా పడుతుందకపోతే కాబట్ భయం కూడా ఒకటి అద్వైతమే సత్యము కాబట్టి స్వర్గం అనేది అక్కడికెక్కడికో వెళ్ళినా కూడా బాహ్యంలోనే ఉంటుంది భాష్యంలో కదా మానసంగానే ఉంటుంది ఇప్పుడు తిరుపతి వెళ్లారండి మీరు వెంకటేశ్వర స్వామిని చూశారు తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి ఎందుకు ఆయన బాహ్యంలో ఉన్నాడని వెళ్లారు సరే తిరుపతిలో వెళ్లి ఆయన ఎదురకుండా చూశారు అప్పుడు ఆయన ఉన్నాడా మానసంలో ఉన్నాడా మానసంలో లేకుంటే దర్శనం అయితే కనసం దర్శనం అయిందా లేదా అయింది అయితే మానసంలో బాహ్యంలో లేరు మానసంలోనే ఉన్నాడు మేము మొన్న తిరుపతికి వెళ్ళాం అక్కడ ఆ వైశ్ ఛాన్సలర్ నాతో కన్నా వెంకటేశ్వర స్వామిని దర్శించి మీరు నేను మీకు వ్యవస్థ చేస్తానండి అంటే నేనన్నా మేము అద్వైతులండి యా ఏవ బాహ్యానసాహ అని నేను చాలా సంతోషం స్వామికి వెళ్ళండి అన్న కనుక మానస వాక్యంలో ఏమీ లేదు అంత మానసలే ఆ వాక్యం చూడండి ఎలా ఉంటాం మీరు ఇది ఒక్కటే పెట్టుకోండి అంటే మీకు శత్రువైనా మనస్సులోనే ఉంటాడు మిత్రుడైనా మనస్సులోనే ఉంటాడు దేవుడైనా మనస్సులోనే ఉంటాడు దెయ్యమైనా మనస్సులోనే దెయ్యమైనా మనస్సులోనే పిశాచములు పోగొట్టే ఉపాయం గురించి ఇవాళ పొద్దున్న ఒక ఆయన పది నిమిషాలు చెప్పాడు ఆయన పిశాచాలు అనేక రకాల పిశాచాలు ఉంటాయి వీటిని పోగొట్టుకోవాలంటే ఇవాళ చతుర్దశాయి కదా ఈ కృష్ణ చతుర్దశి ఇది ప్రత్యేకంగా ఈవేళ పూర్తి చేసినట్లయితే పిశాచ నివారణ చతుర్దశి అని పేరు తెలియదు అంటే సపోజ్ పాజిమినాడు నన్ను పిశాచం పట్టుకుందనుకోండి నేనేం చేయాలి చతుర్దేశం వరకు ఆ పిశాచం తోటి అలా సతమతమయ్యి తిరిగి చెప్పడం దానికి పిశాదం పట్టుకుందంటే ఇంకోటి తిరిగి తింటాడు రోగ రోగి కూడా అయిపోతాడు కుర్షించిపోతాడు మరి పిశాచం ఉంటే అలాగే ఉంటుంది పద్నాలుగు రోజులు ఆ పిశాచ మాస పడ్డాక ఈ రోజు ఆ వ్రతం చేసుకుంటే అప్పుడు పోతుంది పిశాఖం అక్కడ నిమిషాలు పట్టినా ఈ పిశాచ చతుర్దశం గురించి చెప్పడా నేను అనుకున్నా ఈ పిత్యాచారాన్ని మీ బుద్ధి ఎందే ఉన్నాయండి అని ఆయనకి చెప్పాలనిపించింది కానీ చెప్తే వినపడదు కదా ఆయన ఏం చెప్తే ఆయన చెప్పేది మనకు తప్ప మమ్మల్ని చెప్పేది వాళ్ళకి వినపడదు అంచేతనే టీవీ వాళ్ళు కూడా మన జోలికి రాదు ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడి సవాచారం వాళ్ళ దగ్గర ఏమో ఉండదు కాబట్టి నాకు ఏమో బాహ్య అర్థ ఘటాది ప్రదీప జ్ఞానం వ్యతిరిక్తీప ఘటోన విజ్ఞానం కంటే భిన్నంగా బయట వస్తువురేకేణ ఉపలభ్యవన్మాత్రం వస్తుదృష్టం అమ్మో ఈ వాక్యం మరీ మరీ చిత్రమైన వాక్యం అంటే ఇదొక ఫిలసాఫికల్ సెంటెన్స్ ఇట్స్ ఏ ఫిలసాఫికల్ లా ఇప్పుడు చూడండి ఏది దేనికంటే భిన్నముగా ఉండదో లేక దొరకదో లేక తెలియబడదో అది వస్తువు కానే కాదు ఆ రెండవది మాత్రమే వస్తువు అని వాసు ఇప్పుడు ఘటం ఉన్నది ఘటం అన్నారనే ఘటం అనేది ఒక వస్తువు అని మీరు లెక్క వేస్తున్నారు నేను అడుగుతా చెప్పండి ఘటము మట్టి కంటే భిన్నముగా ఉంటుందా ఉండదు అటువంటి ఘటమనేది వస్తువు కాదు మట్టి మాత్రమే వస్తువు అని చెప్పటండి ఒక అద్వైతం ఏదాంటి ఘటము వస్తువు కాదు మట్టి మాత్రమే వస్తువు అని చెప్తున్నాడు ఇదే ఎదుహిద ఉపలభ్యతే ఏదైతే దేనికంటే భిన్నముగా తెలియబడదో తత్ కావన్ మాత్రం వస్తు అది అంత మాత్రమే వస్తువు అని మనకి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఘటమున్నది ఘటము మట్టి కంటే భిన్నముగా ఉపలభ్యమవుతుందా అవదు కాబట్టి ఘటము మట్టి మాత్రమే మట్టి అనే వస్తువు మాత్రమే ఇంకా వస్తువుగా ఇంకా వేరే ఏమీ లేదు ఇది మనకి తెలుస్తూ ఉంటుంది అది విజ్ఞానం అంద్రోజంలో తెలియకాలను బట్టి చెప్పాట అయితే ఓ వేదాంత పండితులు చెప్తున్నాడు ఘటం మిత్యా అది బాగా ఆచారంభణమే తప్ప అక్కడ ఏమీ లేదుగా వస్తువు లేదుగా అయితే మనం వస్తువు ఏమిటంటాం మట్టి శృతి లేకపోతే ఒక సత్తు మట్టి వస్తువు మట్టి మాత్రమే వస్తువు అని చెప్తే అప్పుడు ఒక బైక్ అన్నాడు అక్కడ కొండ ఒకటి కనపడింది కొంచెం నెట్టిలో ఉంది ఈ అద్వైతా పండితుడు బట్టతలా అయినా ముందు ఆ కొండ తీసుకొచ్చి ఈ నెట్టి మీద పగలం అప్పుడు కొండ యథార్థమో అవునో కదా ఆయనకి తెలుస్తుంది అని చెప్పాడు అంటే ఈ పండితుడు నువ్వు కొండ వేసి నెట్టి మీరు కొట్టినా నా నెత్తికి గాయం తగిలినా ఆ గాయం మట్టి వలన తగుతుంది తప్ప కుండ వల్ల ఇప్పుడు గాయం తగడానికి కుండ కావాలంటే మట్టి జరపడదేది ఎండిపోయిన మట్టి బెడ్డ ఒకటి పెట్టుకుంటే గాయం తగలేదు కొండే కావాలేంటి కాబట్టి మట్టియే వస్తువు కొండ అనే వస్తువు లేదు యథా ఇంకో దృష్టాంతం స్వప్న విజ్ఞాన్రాహ్యమీ ఘటపటాది వస్తు స్వప్న విజ్ఞాన వ్యతిరేక అనుబలం భాప్న ప్రదీపాలే స్వప్న విజ్ఞానమాత్ర అవగమ్య ఉదాహరణ నేను కళగంటున్నారు కళలో బుద్ధి ఉంటుంది బుద్ధిలే బుద్ధి యొక్క చరణమే కళ బుద్ధి ఉందని ఎలా చేసిందంటే అన్ని తెలుస్తున్నాయి కదండి కళలో తెలుస్తున్నాయంటే బుద్ధి ఉంది ఇప్పుడు కళలో బుద్ధి చెల్లించి అన్నీ తెలుస్తున్నాయి స్వప్న విజ్ఞానం విజ్ఞానం అంటే బుద్ధి ఆ బుద్ధి చేస్తే స్వప్న ప్రపంచమంతా తెలియబడుతూ ఉన్నది స్వప్న విజ్ఞానం గ్రాహ్యం ఘటపటాది వస్తువు ఇప్పుడు స్వప్నంలో మీరు ఘటాన్ని చూసే ఇది కొంచెం స్వామీజీ బాయ్ చెప్పేవాళ్ళు స్వప్నంలో ఘటమును చూచుతా అనగా అంటే అర్థం ఎక్కడ తెలుసిన స్వప్నంలో అక్కడ ఘటన వస్తుంది అది మీరు చూస్తారని కాదు స్వప్నంలో ఘటమును చూచుటా అంటే ఘట చాటే ఉంటుంది ఇంకేము ఘట చాటే ఘట మృత్తి తప్ప ఇంకక్కడే ఉండదు స్వప్నంలో స్వప్నంలో పర్వతం చూసాల్సినప్పుడు పర్వత థాక్తే అంటానా లేకపోతే పర్వతమే ఉంటున్నా పర్వత థాక్టే శంకరులు అన్నారు ముందర్వత థాట్ కాదు పర్వతమే అంటే వీళ్ళు అదువు మీద మంచం రెండవ వర్షస్థుల మంచు కొడుకున్నాడు పర్వతాన్ని చూశాడు పర్వతము థాట్ తప్ప పర్వతమే ఉన్నట్టుకోండి నిజంగా ఆ మంచం విరిగిపోతుంది ఆ రెండో అంతర్షం కూడిపోయి మొదలంతక్షమే పడుతుంది అది కూలిపోయి కింద పడుతుంది పెద్ద హార్ద పెద్ద యాక్సిడెంట్ అయ్యి పది మంది ఇరవై ముందు పోతారు కాబట్టి అక్కడ పర్వతం అనేది లేదు మరి ఏముంది పర్వత థాట్ ఉంది కానీ పర్వతం కనపడింది కదా అంటే కనపడిన పర్వతము పర్వత థాట్ భిన్నముగా లేదు అని మనకి రాబోతా ఉంది కాబట్టి అది స్వప్నం అవును అది స్వప్నంలో ఎలాగో జాగ్రత్త కూడా అంటే ఎవరి రెండో అవును స్వప్నంలో స్వప్నం ఎప్పుడు వచ్చింది మనస్సు కలయికని బట్టే కదా స్వప్నం వచ్చింది జాగ్రత్త ఎలా వచ్చింది మనస్సు కలయికని కాబట్టి స్వప్నము ఏ విధంగా మనస్సు యొక్క చరణాత్మకమో జాగ్రత్త కూడా అదేవిధంగా మనస్సు యొక్క చరణాత్మకము తప్పటి కాదు కాబట్టి స్వప్నంలో ఉన్న ఘటపటాలి వస్తువులు స్వప్న విజ్ఞానం కంటే భిన్నంగా ఎలా అయితే దుర్పూటలు కావాలి లభ్యం అవతల లేదు అదేవిధంగా స్వప్నంలో ఉండే స్వప్నంలో ఘటన ఉన్నది స్వప్న స్వప్న ఘటము స్వప్న ఘట విజ్ఞానము మాత్రమే అని అనొచ్చు కదా నాలో స్వప్నలో దీపం చూశారు స్వప్న దీపం స్వప్న దీపము స్వప్న దీప విజ్ఞానము మాత్రమే అని చెప్పవచ్చు అక్కడ జ్ఞానమే ఉంది తప్ప జ్ఞానం లేదు స్వప్నంలో దీపం ఉందనుకోండి వస్తువు ఉందనుకోండి ఒళ్ళు కానీ బట్టలు కానీ ఒళ్ళు అంటుకుని నేను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చి అక్కడ విజ్ఞానము మాత్రమే రాదు త जागृरीकेट प्रदीपाले जागृत विज्ञान व्यतिरक विज्ञान भेद जागरदूर जाग्राग्रज्ञा भिन्न जाग्रदीप జాగ్రద్ప విజ్ఞానం కంటే భిన్నంగా లేదు ఇది కనపడం ఇప్పుడు మీకు ఘట జ్ఞానం లేకుండా ఘట జ్ఞానం అనేది అసలు ఎక్కడా లేకుండా ఘటం అనేది ఉండదు కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు ఎలా అయితే స్వప్న ఘటము స్వప్న ఘట విజ్ఞానము మాత్రమే అని చెప్పగలుగుతున్నామో అదేవిధంగా జాగ్రద్ ఘటము కూడా ఘట విజ్ఞానము మాత్రమే అని చెప్పక తప్పదు తెలిసిందండి నా భాష మీద కష్టంగా లేదు కదా ఓకే తస్మాత్ నాస్తి బాహ్య అర్థోటి కాబట్టి బాహ్యంగా అంటే ఘటజ్ఞానము కంటే బాహ్యంగా ఘటన ప్రదీప జ్ఞానం కంటే బాహ్యంగా ప్రదీపమని ఇలాంటివి ఏమీ లేవు అత్తగారు భావన కంటే బాహ్యంగా అత్తగారు భావన అనేది ఏమీ లేదు అత్తగారు భావనను చిన్న తీ అమ్మగారు భావన చేసేసారనుకోండి అప్పుడు బయట ఉన్న అత్తగారు ఏమవుతారు అమ్మగారు అయిపోతారు అక్కడ నేను ఉంటుంది నేడ జ్ఞానం కిషాద జ్ఞానం పెట్టేస్తే ఆ నేడ ఏమైపోతుంది ఇప్పుడు లోకం చేయలేము టీవీలోకి వచ్చిన చెప్పిన మాత్రం ఆయన జ్ఞానం అయిపోతున్నారు ఎందుకు వచ్చే జ్ఞానం అయిపోతుంది నా కంప్లైంట్ ఏమిటంటే జనాలు తప్పుదారి పట్టిస్తున్నారు అక్కడ ఈ జనాలు దాటి జనాలు ఉండలేస్తే వాళ్ళ దాకా కూడా వాళ్ళు కొడుతూ ఉంటారు మనం వాళ్ళకు మంచి మాట చెప్పాలి కానీ వాళ్ళకు ఒక తప్పు మాట చెప్పకూడదు ఆ భయాన్ని మొన్న శివరాత్రికి మీ సందేశం ఇవ్వటం ఒక భయాన్ని ఆ సందేశాన్ని నేను చెప్పా వాళ్ళు దాన్ని చేసి ఉండరు బహుశా నేను అన్నాను నువ్వు ప్రసారం చెప్ప సందేశం అడుగుతున్నావు నేను చెప్తాను నువ్వు రికార్డు చేస్తావు నీ ఎడిటర్ దాన్ని కట్ చేస్తారు ఎందుకు నా నోడు నొప్పి ఎందుకు అంటే కాదండి చెప్పండి నేను చెప్పను ఎందుకంటే మీరు ప్రసారం చేయరు అలా ప్రసారం చేస్తామని మేము మాటిస్తున్నాను అంటే వాళ్ళ పక్కన ఒక పెద్ద మనిషి ఉంది నేను చెప్పాను వాళ్ళు ప్రసారం చేసి ఉండరు శివరాత్రి వచ్చి వెళ్ళిపోయిందిగా వాళ్ళు ప్రసారం చేసి చేయరు ఎందుకంటే నేను చెప్పింది ఆ శివుడు ఆత్మరూపంగా ఏదో ఉండాలి ఇలాంటిది ఏదో చెప్పుకుంటాను పూర్ణమ శివ ఇలాంటి ఏదో చెప్పుకుంటాను అది వాళ్ళ ప్రసాదం లేదు అది వాళ్ళకి అది అనుకూలం కాదు ఎనివే కాబట్టి కాబట్టి బాహ్యంగా ఘట ప్రదీపాదులు ఏదో లేవు విజ్ఞానమే ఉన్నది విజ్ఞానం మాత్రమే సర్వం ధర్మము విజ్ఞానం విజ్ఞానం తప్ప విజ్ఞానం అంటే బుద్ధి దీని ఐడియలిజం అంటారు వెస్టర్న్ ఫిలాసఫీలో దీనికి ఐడియలిజం అని ఐడియలిజంకి పెద్ద ఛాంపియన్ ఎవరంటే బెక్లీ బెర్లీ అయిన ఒక అమెరికన్ ఫిలాసఫర్ ఆయన ఒక బిషప్ ఆయన ఆయన పెద్ద ఛాంపియన్ ఇక్కడ వాక్యాలు దొరుకుతుంటే శంకర్లు ఆ వ్యక్తి మాటలు నాకు గుర్తుకొస్తాయి ఇక్కడ ఏమంటున్నారు శంకర్లు విజ్ఞాన మాత్రమే సర్వం అన్నారు వ్యక్తి ఏమన్నాడో to to be. Este means to to be means To be means to be లో ఎస్ట్ పరిస్థితి ఉంది అంటే అది తెలిసింది అన్నమాట తెలిసింది అనే మాట లేకుండా ఉంది అనే మాట ఉండదు అతని ఐడియలిస్ట్ ఇదే ఐడియలిస్ట్ లేదు ఎట్లాంటి వస్తారు కూడా ఐడియలిస్టే రమణ మహర్షి గొప్ప ఐడియలిస్ట్ మన ఇండియాలో శంకరాచార్యులు కూడా ఐడియలిజంకి అనుకూలంగా మాట్లాడతారు అయితే ఐడియలిజంకి అద్వైతానికి చాలా తేడా ఉంటుంది ఏమిటంటే ఐడియలిజం రియలిజం రెండింటికే అతీతంగా వాళ్ళ ఐడియలిజం అపోజిట్ టు రియలిజం కింద వాళ్ళు ఆగిపోతారు బౌద్ధులు ఐడియలిజం అపోజిట్ టు రియలిజం రియలిజం అంటే పాఠ్య ప్రపంచం సత్యము అంటే ద్వైతం వేరే అద్వైతులు దే ఆర్ నాట్ ఐడియలిస్ట్ అపోజ్ టు రియలిస్ట్ దే ఆర్ అద్వైత అద్వైతి ట్రాన్స్టెండ్ బోత్ ఐడియలిజం అని రియలిజం అద్వైతానికి అయితే ఉండకూడదు మంచిది సో అంతా విజ్ఞానం మాత్రమే మరి ఇటువంటి ప్రేమ ఉంటుంది త్రయక్ విజ్ఞాన వ్యతిరేక్తాత్ విజ్ఞానం వ్యతిరిక్తమస్ంతరం ఘటాదేరివై అయితే ఇప్పుడు ఏమం చెప్తుంది ఇప్పుడు ఘటము ఘటమును తెలుసుకునే విజ్ఞా ఘట విజ్ఞానం కంటే వ్యతిరిక్తంగా ఎలా అయితే ఘటము లేదో అలాగే విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ విజ్ఞానం వ్యతిరిక్తంగా లేదు అని అంటే తలకిందులైంది తలకిందులైంది రాంగ్ అదే మరి పూర్వపక్షం అలాగే వస్తుంది అంటే ఎంతో కొంత తప్పు లేకపోతే పూర్వపక్షాలు విజ్ఞానమును తెలుసుకునే ఘటమును తెలుసుకునే విజ్ఞానము కంటే ఘటము వేలేదు అంటే ఘట విజ్ఞానము కంటే ఘటము వేలేదు అలాగే విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ అనేది విజ్ఞానము కంటే వేలేదు అంటారు తల చిన్న చేసేటప్పుడు ఒక పక్షం తప్పు మొత్తానికి ఏమంటాడు తప్ప ఏ విజ్ఞాన వ్యతిరిక్తావ్యత్వాత విజ్ఞాన వ్యతిరిక్తమస్ జ్యోతిరంతరం ఘటాదివ ఇది ఇప్పుడు ఘటమున్నది ఘటము కంటే ఘటమును తెలుసుకునే విజ్ఞానము ఎలా అయితే వ్యతిరిక్తంగా ఉన్నదో అదేవిధంగా విజ్ఞానము కంటే విజ్ఞానమును సాక్షిగా దర్శించే ఆత్మ చైతన్యము వ్యతిరిక్తముగా ఉన్నది కూడా తేడాలో పడింది అదే అయ్యే కాలము కాదు స్మా ఎందుకంటే ఇప్పుడే అంటున్నావు కదా నువ్వు ఘటం కంటే వ్యతిరిక్తంగా విజ్ఞానం విజ్ఞానం కంటే వ్యతిరిక్తంగా ఘటం లేదని అంటున్నావు కదా కాబట్టి ఉన్నది ఒక్క విజ్ఞానం మాత్రమే అలాగే విజ్ఞానం కంటే వ్యతిరిక్తంగా ఆత్మ ఏది లేదు తలబిందులు చేశాడు రాజిక్ రాంగ్ కాదు హేష్ భాష అని కాదు కాబట్టి విజ్ఞానం కంటే వ్యతిరేక్తంగా ఆత్మ మీద ఒకటి వేరే ఉందని చెప్పిన మాట తప్పు సర్వస్య విజ్ఞానమాతత్వే దృష్టాంతభావాత్ ఈ అర్జుమెంట్ కొంచెం చిత్రంగా ఉంది అర్మట్ కలకిందులు చేసిన వాస్తవమే కానీ తర్వాత మాట మాత్రం అలా లోకైన మాట మరి మీరు ఏం పట్టుకుంటారో ఏం కొట్టుకుందో చూద్దాము నేను చెప్పాలో చూస్తుంది ఇప్పుడు విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా ఉన్నది అని ఎలా చెప్తారు మీరు అంటే చూడయ్యా ఘటమును తెలుసుకునే విజ్ఞానము ఘటము కంటే వ్యతిరిక్తముగా ఉన్నది అదే విధముగా విజ్ఞానము తెలుసుకునే ఆత్మ విజ్ఞానము కనుక వ్యతిరిక్తంగా ఉంటుంది అని చెప్పాలి అయితే బాహ్యమునందు ఘటము యొక్క సత్తను మేము స్వీకరించటం లేదు కదా బాహ్యంలో ఘటం అనేది ఏది లేదు కాబట్టి విజ్ఞానమును తెలుసుకునే ఆత్మ విజ్ఞానం వ్యతిరిక్తంగా ఉంది అని చెప్పటానికి మీకు దృష్టాంతం దొరకదు దృష్టాంతం చెప్పాలి దృష్టాంతం ఎలా చెప్తాడు బాహ్యంలో ఆ ఘటాన్ని విజ్ఞానం తెలుసుకుంటోంది ఆ ఘటమును తెలుసుకునే విజ్ఞానం కంటే వ్యతిరిక్తముగా కాబట్టి ఘటము కంటే వ్యతిరిక్తముగా విజ్ఞానం అనేది ఒకటి తెలుసుకునేది ఉంది అని మీరు చెప్పాలి దృష్టాంతం దృష్టాంతం చెప్పాలంటే వాహ్యంలో ఘటం ఉండాలి కదా అసలు వాహ్యంలో ఘటం అనేదే మీకు బాహ్యములో ఉన్న వాటిని తెలుసుకుంటూ వాటి కంటే వ్యతిరిక్తంగా విజ్ఞానం అనేది తెలుసుకునేది ఒకటి ఉంది అని చెప్పడానికి దృష్టాంతమే లేదు అసలు ఎందుకంటే ఉన్నదంతా విజ్ఞానమే దృష్టాంతం లేదు కాబట్టి ఎలా అయితే ఘటమును తెలుసుకునే విజ్ఞానము ఘటము కంటే అనే దృష్టాంతం నీకు పసలదు కాబట్టి అదేవిధంగా విజ్ఞానులను తెలుసుకునే ఆత్మ విజ్ఞానము కంటే వ్యతిరేక్తముగా ఉన్నది అని చెప్పడానికి మీకు దృష్టాంతం లేదు శృతి చెప్పింది శృతిని బౌద్ధులు ఒప్ప కాబట్టి బౌద్ధుల దగ్గరికి వెళ్ళి శృతిని కూర్చేయడం అనవసరం వాళ్ళు విజ్ఞానవాదులకి దృష్టాంతం ఉండదు కాబట్టి విజ్ఞానము కంటే వ్యతిరిక్తంగా అని అనుమానం చేయటానికి దృష్టాంతము లేదు ఇది ఆర్గ్యుమెంట్ ఎవరన్నా మీకు తెలిసింది నాకు తెలిసింది పుప్పాల గారికి తెలిసింది మనం మీకు ఏం తెలిసిందో ఏం తెలియలేదో నాకు తెలియలేదు నాకైతే అలా కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఆత్మ విజ్ఞానం కంటే వ్యతిరేకముని మీరు అవమానం చేయాలి ఇన్ఫ్లెన్స్ చేయాలి ఇన్ఫ్లెన్స్ చేయాలంటే దృష్టాంతం ఉండాలి దృష్టాంతం ఎలా ఉండాలి ఘటము కంటే విజ్ఞానము వ్యతిరిక్తము అని దృష్టాంతం ఉండాలి అసలు ఘటమే లేదంటుంటే ఇంకా మీకు దృష్టాంతం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఎక్కడైతే దృష్టాంతం లేదో ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి విజ్ఞానం కంటే వ్యతిరిక్తంగా ఆత్మ ఉంది అని చెప్పడానికి మీకు అవకాశము లేదు ఓకే తలకి చేసిన ఒక పాయింట్ అయితే ఉంది నా అది సరికాదు అభ్యుపగమ వాళ్ళము అంటున్నారు ఎక్కడికి ఎంత అవసరమో అక్కడికి అంత నేను స్నేహరిస్తాను మీరు దేవాలయానికి వెళ్ళారు ఒక అద్వైతం నన్న సలం జరిగారు ఏదో శివలింగం కనపడడానికి ధనం పెట్టారు కాబట్టి ద్వైతం నిత్యం అంటారు అద్వైతం అందుకు ధనం పెట్టారు చూడు యావత్వద్దు అభ్యుపకున్నారు ఎంతవరకైతే నాకంటే భిన్నంగా శివుడు ఉన్నాడని అనిపిస్తుందో అంతవరకు ఉదాహరణ ఒకటి పడేస్తూ ఉంటాం అంతే అంతే తప్ప నాకంటే భిన్నంగా నిజంగా శివుడు ఉన్నాడని కాదు యావత్వత అంతే కాబట్టి మళ్ళీ ప్రస్తుతంలో దీని సేటింగ్ చేత ఓం కాదు